సో మీరు మళ్ళీ కావలిస్తే ఇంకోసారి రేపు పొద్దున్న కూడా వచ్చి దాన్నం పెట్టుకోవచ్చు ఈజ్ ఈచింగ్ టీచింగ్ సో ఇట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ వాట్ సే ఎనిథింగ్ అబౌట్ ఇట్ ఈ వెరీ వన్ బట్ ఇట్ ఈస్ నాట్ టీచింగ్ టీచింగ్ అనేప్పటికీ అది దాని సమాచారం వేరే సో ఎనీవే ఇప్పుడు సపోజ్ మీరు సైజ్ చూసే పార్ట్ ఈజ్ పార్ట్ ఈజ్ అని అంటారు పార్ట్ ఈజ్ అన్నప్పుడు What is, when it comes to anubhavamu, it's an experience. Experience of what? Experience of existence. Existence, you come home to experience, you come home to experience, you come home. So, you come to say, existence, you come to nāma rūpa lakse. Kantite juṣa annara gabatti, what is is annara? Mukkite ādhāniñca annara nukon lehi, mallale unnavi, mallale unnave annara nukon lehi. What is that? It is another experience. What is is one experience. So, some is. ఏది తెలియదనుకోండి వెనక్కాల నుంచి ఎక్కడి నుంచే నను ఫైవ్ ఈజ్ అంటారు వెనక్కి తిరిగి చూడకుండానే సంథింగ్ హాట్ ఆబ్జెక్ట్ ఈజ్ అంటారు ఒకప్పుడు హాట్ ఆబ్జెక్ట్ కంటే కనపడదు కానీ హీట్ స్పరిశ తెలుస్తుంది ఫైవ్ ఈజ్ అంటారు సో ఇవన్నీ కూడా అనుభవాలు ఈ అనుభవం ఏంటండి అనుభవం అంటే ఏంటండి ఆ తెలివి నేను ఆ తెలివి యొక్క ఒకనొక రూపానికి అనుభవం అని ఎక్స్పీరియన్స్ అంటే ఆ తెలివే ఒక పర్టికులర్ గా దాన్ని మీరు డిఫైన్ అయినప్పుడు దానికి అనుభవం అని పేరు ఈ అనుభవం ఆ అనుభవం ఏ అనుభవం అయినా తెలుగు యొక్క రూపమే తెలుగులో వచ్చిన మాడిఫికేషన్ తెలుగు యొక్క రూపాంతరానికే అనుభవం అని పేరు ఇప్పుడు ఈ సత్తి యొక్క అనుభవంలో ఇప్పుడు ఘట అస్తి మీరు సత్తుని అనుభవానికి పుచ్చుకున్నారు ఆ సత్తికి ఘటం అని పేరు ఆ ఆ ఉనికికి పాత్రని పేరైతే పెట్టారు కానీ మీకు అనుభవానికి వచ్చింది ఉనికి కదా ఉనికి ఎలా అనుభవానికి వచ్చింది కంటితో చూడడం ద్వారా అనుభవానికి వచ్చింది కంటితో చూసి మనస్సుతో తెలుసుకోవడం ద్వారా ఉనికి అనుభవానికి వచ్చింది ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే పాపి ఈజ్ అనే అనుభవంలో ఉండే ఆ ఈజ్నెస్ అది ఎక్కడుంది అది బయట ఉందా నాలో ఉందా నాలో ఉంది నాలో ఉండడం కూడా కాదు నేనై ఉంది అది గమనించా నిజానికి పాటిజ్ అని మీరు అందా అనాలి అంటే ఆ అనుభవము కలిగి ఆ ఈజ్నెస్ మీకు అనుభవం కలగాలి ఆ ఈజినెస్ మీరు అనుభవానికి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ దట్ దట్ చిత్ అండ్ దట్ సత్ యు అది ఒక్క పిసర్ ఆత్మవిచారం చేసుకుంటే తెలుస్తుంది పాటిజ్ అని నడిచి వెళ్ళిపోయారనుకోండి లేకపోతే దాని వెంట పరిగెత్తుకుపోయారనుకోండి మీకేమీ తెలియకుండా అయిపోతుంది అలా కాకుండా ఘటహస్తి అని ఆ స్టేట్మెంట్ ని ఆర్ ది ఎక్స్పీరియన్స్ ఫర్ విచ్ దట్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఒక ఎక్స్పీరియన్ మీరు ఏదైనా ఒక మాట మాట్లాడారంటే దాని వెనక ఒక అనుభవం ఉండి మాట్లాడతారు వాటి ఈజ్ అని నోట్ తోటి ఉండాలంటే వాచారంభం చేశారంటే దాని వెనక ఒక అనుభవం ఉండాలి వాట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఈజినెస్ ఆఫ్ ది పార్ట్ ఆ ఎక్స్పీరియన్స్ యొక్క సోర్స్ ఏమిటి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ లో ఉండే ఆ ఎక్స్పీరియన్స్ లో ఉండే ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అనే కనుక మీరు పరిశీలించుకుంటే మీకు సంగతి అర్థమవుతుంది అదేమిటంటే అయాం అన్నప్పుడు పరిస్థితి ఏమిటో పాటు ఈజ్ అన్నప్పుడు కూడా పరిస్థితి అదే ఆ అనుభవము ఆ ఉనికి యొక్క అనుభవము నేనే నాలోనే ఉంది నేనే అయి ఉంది ఆ ఉనికి యొక్క అనుభవము ఒక అలవాటును బట్టి ఒక అభిమానపూర్వకంగా అనుభవానికి వచ్చినప్పుడు నేను ఉన్నాను అని అది ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా బయట నుండేటువంటి పరిస్థితి చేత ప్రభావితమై అనుభవానికి వచ్చినప్పుడు అదే వేదిక అనుభవానికి వస్తుంది దాన్ని మళ్ళీ ఇంద్రియాలు మనస్సు ప్రభావితం చేస్తాయి ఆ అనుభవాన్ని కలరిస్తాయి దానికి దే గివ్ కలర్ టు దట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు అది ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ కనబడుతుంది అటువంటి అనుభవా అటువంటి అనుభవంలో ఉన్న ఈజినెస్ కూడా తనలోంచే వస్తుంది సో ఐ ఆమ్ ఈజ్ is a, a sensation of existence, there is, is also a sensation of existence. Uniki yaka nuham. Nenu unna-anu anna poda uniki yaka nuhamu adhi unna di ghatamo unna deyena poda uniki yaka nuham. I think chitrana atentai manayaan kuntata onte. Nenu unna-anu anna poda uniki local ondani, anuhamala opan ondani. Ghatamo unna deyena poda ghatamo baya tawundani, anuham koda baya tawundani. ఈ లోపలికి బయటికి బౌండరీగా దేహముందని ఇంతటి అజ్ఞానం దాంట్లో ఉంటుంది ఈ అజ్ఞానాన్ని ఒక్కొక్కసారి మీరు పక్కన పెట్టగలిగితే దేహాన్ని కూడా ఘటము వంటిదే అన్నట్టుగా మీరు చూడగలిగితే అప్పుడు నేను ఉన్నాను ఘటము ఉన్నది సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు ఈ అన్నీ కూడా ఒకే ఆత్మ ఎందు ఉంటాయి బౌండరీ ఏమీ లేదు అదే సర్వాత్మ భావము అంటాయి కాబట్టి స ఆత్మ ఆ ఆత్మ దీన్ని బట్టి కేందంటే తక్ ఫస్ అదివే నీవై ఉన్నావు అంటే ఆత్మా అంటే ఇప్పుడు నేను నిద్రపోతున్నాయి డార్క్ రూమ్ ఉంటుంది చీకటి గదు ఉంటుంది చీకటి గదులో పదార్థాలు ఉంటాయి కానీ పదార్థముల యొక్క జ్ఞానం ఉండదు సడన్ గా మీరు విండో ఓపెన్ చేస్తారు సూర్యకాంతి లోపలికి వచ్చి పడుతుంది వచ్చిపడి అది ఆ పదార్థములన్నింటినీ కూడా అది ప్రకాశింపజేస్తుంది అప్పుడు ఆ పదార్థముల యొక్క రూపములు రంగులు అన్నీ కూడా మీకు తెలియబడతాయి ఇప్పుడు ఈ విండో ఉన్నదే కిటికీ ఉన్నదే అది ప్రకాశాన్ని ఇచ్చిన మాట వాస్తవము ప్రకాశాన్ని ఇచ్చింది కిటికీనే ప్రకాశాన్ని ఇచ్చింది కిటికీ కానీ ప్రకాశము యొక్క మూల స్రోతస్సు కిటికీ కాదు కిటికీ స్వయం ప్రకాశమైనటువంటి ఒక తత్వము దాని నుంచి ఇలా ప్రకాశం వచ్చి పడిపోతుందని అనుకుంటే అట్లా పొరపాటు వేయడానికి ఒకటి ప్రకాశాన్ని ఇచ్చింది కిటికీ కానీ ఆ ప్రకాశము స్వంతదాను కిటికీ కాదు ఆ ప్రకాశం యొక్క స్వంతదారు సూర్యుడు అదేవిధంగా మనస్సు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది మనస్సుతో మీరు తెలుసుకుంటూ ఉంటారు మనస్సు కిటికీ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ ది మైండ్ విచ్ హెల్ప్స్ యూ టు నో థింగ్స్ బాడీ ఈజ్ లైక్ ద డార్క్ రూమ్ ఆ చీకటి గది లాంటిది బాడీ మైండ్ అన్నది అది ఆ కిటికీ లాంటిది అది ఏం చేస్తుందంటే బాడీని బాడీ చుట్టూ ఉండే జగత్తుని కూడా అది ప్రకాశింపజేస్తుంది మైండే ప్రకాశింపజేస్తూ ఉంటుంది మైండ్ ద్వారానే మీరు దేహాన్ని తెలుసుకుంటారు దేహమునందు నేను అనే అభిమానాన్ని కూడా మన మనస్సే మనకు అనుకు మనకి ఇస్తుంది మనం దాన్ని స్వీకరిస్తాము మనస్సు తెలుసుకున్నప్పుడే దీన్ని థింక్ ఆఫ్ ది బాడీ లోన్ వెరీస్ ది బాడీ అదర్వైజ్ వెరీస్ ది బాడీ కాబట్టి జగత్తును కూడా మీరు మనస్సుతోటే తెలుసుకుంటూ ఉంటారు ఎలాగైతే కిటికీ లోపలికొచ్చి పదార్థములను అన్నిటినీ ప్రకాశింపజేసిందో కిటికీ కాంతి కాబట్టి కిటికీ కిటికీ గివ్స్ ది లైఫ్ టు ఇల్యూమినేట్ ది అబ్జెక్ట్స్ ఆఫ్ ది రూమ్ అదేవిధంగా మనస్సు ఇట్ హెల్ప్స్ టు ఇల్యూమినేట్ ద సెన్సార్గన్స్ ద బాడీ అండ్ దిగు వెళ్ళం కానీ మనస్సు ఆ జ్ఞానానికి మూల సోతస్సు సోర్స్ మాత్రం మనస్సు కాదు మూల స్రోతస్ ఏమిటంటే సూర్యుడి స్థానంలో ఉన్నటువంటి ఆత్మ కాబట్టి సో ఈ ఈ కిటికీ తెలుసుకుంటుంది మూసుకుంటుంది కానీ సూర్యుడు నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది మూసుకుంటూ ఉంటుంది కానీ ఆత్మ మాత్రం నిత్యంగా ప్రకాశిస్తుంది మనస్సు తెలుచుకున్నప్పుడు ఆ మనస్సులో ఉండే సెన్సేషన్స్ అన్నిటినీ ప్రకాశింపజేసి జాగ్రత్త అవస్థకి మూలంగా నిలిచి ఉంటుంది ఆత్మచైతన్యం మనస్సు నిద్రపోయినప్పుడు ఈ సెన్సేషన్స్ ఏమీ లేని అభావ స్థితికి సాక్షిగా మనస్సు నిలిచి కాబట్టి అదిగో ఆత్మ ఆ సతి ఇక్కడ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆత్మ చైతన్య రూపంగా రిఫ్లెక్ట్ అయినది ఆ జగత్ కారణమైన సత్ ఏది గలదు అది ఏం తెలివియే స్వరూపముగా గల నీవు అగుతున్నావు తత్ అన్నది విట్ ది సత్ విచ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ విచ్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ది దృశ్య జగత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వరల్డ్ సత్ త్వం అన్నది దట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ద నాలె ద నోయింగ్ నెస్ దట్ ఈస్ ది సబ్జెక్టివిటీ బిహైండ్ దిస్ అకారెంట్ సబ్జెక్ట్ అది త్వం ఆ తత్ అండ్ త్వం ఒక్కటే దట్ అవ్ తత్వమసే అన్న చోట త్వంని ఉద్దేశించి తత్ని విధిస్తున్నారు తత్తుని ఉద్దేశించి త్వమ్ని విధించట్లేదు తత్తుని చూపించి దాని ఎందుకు త్వమ్ను ఆరోపించట్లేదు త్వమ్ముని ఉద్దేశించి ఉద్దేశ్యము విధేయము అని రూంటాయి అయం ఘటహాల చోట అయం ఉద్దేశ్యము ఘటం విధేయం వాక్యం ఎప్పుడూ కూడా కనబడేదాన్ని ఒక దాన్ని చూపించి ఉద్దేశించి దాని ఎందు ఒక గుణాన్ని విధిస్తూ ఉంటుంది అది వాక్యం చేసేటువంటి పని ఇది సంస్కృత పుస్తకము అన్నారు ఈ సంస్కృత పుస్తకము అన్నప్పుడు ఇంత విధేయమేమిటి ఉద్దేశ్యమేమిటి ఇది పుస్తకము అనే అంశము ఉద్దేశ్యము తెలుసుకోండి కదండి మేము సంస్కృత సంస్కృత భాషకి చెందినది అనేది విధేయము ఉద్దేశ్యము విధేయము కాబట్టి తత్వమసి అంటే త్వం తత్ అతి అన్నమాట నీవు అది అయి ఉన్నావు అది నీవై ఉన్నావని కాదు అదిని ఉద్దేశించి నీవును దాని మీద వేయడం కాదు నీవును ఉద్దేశించి అదిని దాని మీద వేయటం సో తత్వమసి శ్వేతకేతో అని ప్రేమతో చెప్తున్నాడు ఎందుకంటే తాను చెప్పదలుచుకున్నటువంటి సారభూతమైన వాక్యాన్ని చెప్పేశాడు ఎనిమిది ఖండల విచారమునకు మూలం అంటే త్రిగుకరణ ఇదంతా చెప్పి చెప్పి ఎక్కడా శ్వేతకేతో అనే మాట్లాడలేదు ఇప్పుడే అనుకున్నాడు శ్వేతకేతో అని అంటే ఎందుకంటే చెప్పాల్సిందంతా చెప్పేశాడు చాలా గొప్ప విషయాన్ని వీడికి చెప్పాను అనే ఒక ప్రేమతోటి శ్వేతకేతో ఇది అని చెప్పాడు సో భాషకారులు వివరిస్తారు ఈ తక్వమసి గురించి ఇంకా నేను చెప్తూ ఉంటాను తొమ్మిది సార్లు వస్తుంది తక్వమసీ కాబట్టి తొమ్మిది సార్లు మీకు నేను తత్వమసీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అయితే ఎప్పుడైనా అండి మీరు చెప్పిన తత్వమసీయే కదండి మళ్ళీ విసిగిస్తుంది చెప్పిందే చెప్తున్నారు అని మీకు అనిపిస్తే నేను నాకు వెంటనే చెప్పాను మానేస్తాను వాక్యం చదువుకుని అభిపదార్థం చెప్పి ముందుకు వెళుతాను కానీ అలా కాకుండా ప్రతిసారి కూడా అది అబ్జార్బింగ్గా ఉంది దెర్ ఈజ్ సంథింగ్ నావల్ ఇన్ ఇట్ something we learn by... it, an -minute, an -minute. Jamie, so, We never look, if we areagit of St. Dough setting we look in something Something in it. Ani me, that's the problem,?? We continue now as far My prayer unto a while received certain actions I why should we 빛eeas quiero, I have to pursue worship in September 4th So Allah is said generally I haven't seen anything I haven't seen him GET além ofжat Anyway For the kings of dominion I lose our head In Japanese Then say Please elect me i like we reorganize my statements and that what i mean is it, so it is ever ever fresh you can never be tired of performing adhi aa teaching lo unna mahimade shankaradeva bharatpaala anta adbhutanga danni prathibha gane chestha anyway so it is appudu atananta do swata ketu bhuya eva ma bhagavan vignyapayati malli inkosari explain cheyandi annara ento teliyani amshalu tala unnai ఇదంతా చాలా కన్ఫ్యూజన్ ఏమిటి ఆ కన్ఫ్యూషను వారికి తెలియదేమిటి అనేది శంకరులు చెప్తారు ఎలా చెప్తారు ఆ ఇచ్చిన ఆన్సర్ ను బట్టి చెప్తారు అంతే కదండి నాకేమీ తెలియలేదండి మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనుకోండి అప్పుడు ప్రశ్న వస్తుంది ఏది వీరికి తెలియందేమిటి ఎందుకంటే ఏమి తెలియదో చెప్పలేదు కదా ఇది తెలియదు మనం ఊహించాలి ఎలా ఊహిస్తారు ఏదో పిచ్చి పిచ్చి కల్పన చేయడం కాదు ఆ గురువు చెప్పిన ఆన్సర్ బట్టి ఊహించాలి ఓ ఇది ఇదిరా వీరికి తెలియని అంశము అని ఊహించారు ఎందుకంటే గురువారి చెప్పాడు గనక ఆ చెప్పింది వీళ్ళు వీడు సాటిస్ఫై అయ్యాడు గనక ఉపనిషత్తు అయితే పూర్తి వివరాలు ఇవ్వకపోయినా ఇది బహుశా ఇదే ఇంటుంది వాడికి తెలియనిది అని శంకర్లు గ్యాప్స్ ఫిల్అప్ చేస్తారు సో భూ ఏవమా భగవాన్ విజ్ఞాపతు అంటే నన్ను భగవాన్ అంటే మీరు విజ్ఞాపతు మళ్ళీ ఇంకొకసారి వివరించండి అంటే ఇది తథా సోమ్యేతి హోవాచ సరే తప్పకుండా చెప్తాను అన్నాడే గానీ విసుక్కోలేదు ఎందుకంటే దాంట్లో ఉండే క్లేశం ఆయనకి తెలుసు భా యస్ మూలాదు దేహమావిశతీ అది ఆ మూలము ఇందాక తస్మాదేవో మూలాత్ అన్నప్పుడు ఆ మూలం అంటే సత్ సత్ మూలం వీడు నిద్రలోంచి ఇంత ఇంతకు ముందు వైవాగ్యంలో మూలం అంటే నేను ఏదో కొంచెం దాన్ని ఏదో సరిగ్గా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నిద్రలోంచి బయటకు వచ్చాడంటే ఏ మూలంలోంచి వచ్చాడు ఆ సత్ అనే మూలం వంచి వచ్చాడు ఎందుకంటే నిద్రావస్థలో ఎక్కడికి వెళ్తాడు ఆ సత్తులోకి వెళ్తాడు అలాగే మరణించినప్పుడు కూడా సత్తు అనే మూలంలోకి వెళ్లి మళ్లీ అదే సత్తునే మూలం జన్మించుకొస్తాడు అలాగా లుక్ అట్ ఇట్ ది అల్టిమేట్ మనకి మధ్య మధ్య కాజెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు సో క్రీన్ అకౌంటింగ్ అని నిన్న మీకు మనం చేశాను ఆ మూల శబ్దానికి అర్థం ఏంటంటే సత్ సర్వ జగత్తుకి మూల కారణం సత్ కదా అదే మూలం నుంచి వీడు నిద్రలేసుకునే యస్మాన్ మూలాదు దేహం ఆవిశతి జీవ ఏ మూలం నుంచి వీడు నిద్రలేస్తాడు కాబట్టి నిద్ర లేవడానికి ముందు వీడు మూలంలో విలీనమై ఉంటాడు ఆ మూలంలో వీడికి ఒక డెఫినేషన్ ఉందా లేదు ఒక దేహాభిమానం ఉందా లేదు నేను మొగలాన్ని నేను ఆడుగాను అనే విభాగం ఉన్నదా లేదు నేను ఇది వేరే ఉన్నాను జగత్ వేరే ఉన్నది అనే డివిజన్ లేదు ఏ డివిజను లేదు ఆ మూలంలో ఉన్నాడు హాయిగా ఉన్నాడు ఏమీ ఇబ్బంది ఏం పడలేదు హాయిగా ఉన్నాడు అసలు నిజానికి భగవాన్ వనమహర్షి శనివారు అయ్యా నాకు చాలా కష్టాల్లో ఉన్నాను చాలా దుఃఖాలు అనుభవిస్తున్నాను అంటే చూడు ఈ దుఃఖాలు నువ్వు అనుభవిస్తున్నానని చెప్తున్నావు కదా నువ్వు నిద్రపోయినప్పుడు ఈ దుఃఖాలు ఏమీ నిద్ర లేవగానే ఈ దుఃఖాలన్నీ వచ్చాయి అంటే నిద్ర నిద్రకి నిద్ర లేచిన దానికి మధ్యలో సంథింగ్ హ్యాపెండ్ అంతే కదండి అలాగా ఆధ్యాత్మ విచారం అంటే అలా ఉంటుంది ఆత్మ విచారం అంటే మామూలుగా లౌకికంగా ఎలా ఉంటుంది అదే వాళ్ళ మూలంగా నాకు దుఃఖాలు కలిగేవి అని అంటారు అలాగే చెప్తే అది వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ దాంట్లో ఆత్మవిచారమేమున్నది అంతా కూడా బహిర్ముఖత్వమే బహిర్ముఖులు మనుషులు బహిర్ముఖులుగా ఉంటారు బహిర్ముఖంగానే బతికేస్తూ ఉంటారు ఆత్మవిచారమేమున్నది ఆత్మవిచారం అంటే ఇలా ఉంటుంది జీవితంలో దుఃఖము భయము ఉన్నవి నేను నిద్రలేసినప్పుడు వచ్చాయి నేను నిద్రగా పోతున్నప్పుడు ఇవి లేవు తర్వాత ఇంకోటి నేను చెప్తా ఉండేవాడిని నేను చెప్తా ఉండేవాడిని అంటే నాకు నేను అనుభవాన్ని పెట్టాలంటున్నాను చెప్పకుండా కూడా మీరు తెలుసుకోండి ఐఎం నాట్ ట్రేనింగ్ ఎనీ బిగ్ థింగ్ బట్ ది పాయింట్ ఈజ్ మీకు దుఃఖం ఉన్నప్పుడు మీరు ఆలోచించండి మీరు థింక్ చేసినప్పుడు దుఃఖం ఉందా థింక్ చెయ్యనప్పుడు కూడా దుఃఖం ఉందా జాగ్రత్త అవస్థలోనే వెన్ యూ థింక్ వెరీ సఫరింగ్ భయం కూడా అంతే మీకు అది జ్ఞాపకం రావాలి మీరు దాన్ని గుర్తు దాని గురించి ఆలోచించాలి అప్పుడే సపోజ్ దెయ్యం గుర్తు రాలేదనుకోండి భయం లేదండి దెయ్యం గుర్తు వచ్చిందనుకోండి భయం ఉంటుంది ఎంతసేపు ఉంటుంది అది గుర్తున్నంతసేపే ఉంటుంది సపోజ్ అలా దెయ్యం గుర్తుకొచ్చేవారికి ఇంకోటేదో అర్జెంట్ అనుకోండి అప్పుడు ఇదే సమయం మర్చిపోయారు అనుకోండి ఇంకే దాంట్లో పని అప్పుడు భయం ఉండదు మళ్ళీ మళ్ళీ ఆ పని పూర్తయి మళ్ళీ కొంచెం అవకాశం వచ్చి మళ్ళీ గుర్తు సేపు దానికి దీని బట్టి ఏం తెలిసిందండి వెన్ యూ థింక్ యూ హ్యావ్ సఫరింగ్ వెన్ యూ థింక్ యూ హ్యావ్ ఫియర్ అంటే దీని బట్టి ఏం థాట్ ఈజ్ the source of suffering thought is the source of fear and therefore when there is thought there is suffering there is fear there are desires when there is no thought so if no problem happens thought. thought is your problem thought is your friend thought is your temperament or man <laughs> man buddhi lo mana murra lo oka himsa pettayuntundi kurchunu undi adi manna himsa pettukuntundi adi edutadi tha సో ఆయన ఏమంటారంటే నువ్వు నిద్రపోయినప్పుడు దుఃఖం లేదు నిద్ర లేచిన వెంటనే దుఃఖం వచ్చింది కాబట్టి ఆ నిద్రపోయిన స్థితికి నిద్ర లేచిన స్థితికి సంథింగ్ ఈస్ దేర్ విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ స్లీ విచ్ రైజెస్ అప్ ఇన్ వేకింగ్ స్టేట్ దట్ కాజెస్ డిస్ కాసరింగ్ వాట్ ఈజ్ దట్ సంథింగ్ ఐ ఈగో ఈగో ఈజ్ దట్ సంథింగ్ ఈగో లేదు సుఖంగా ఉంటున్నారు ఈగో ముందుకు వచ్చింది సుఖం దానికి ఇవాపరేట్ అయిపోయే దుఃఖమే మిగిలింది కాబట్టి నువ్వు ఈ సత్యం తెలుసుకుని నీ ఈగో నుంచే నీకు దుఃఖం వచ్చిందని తెలుసుకో తెలుసుకుని ఆ ఈగోని పోగట్టుకునే ఉపాయం నేను చెప్తాను అని ఆయన చాలా ఆయన నీలరా ఈగో ఎలాంటిదంటే నీవు దాని వైపు వెనుదిరిగి దానికేసు చూడకపోతే అది నిన్నలా కృష్టి చేసేసి సంసారంలోకి పట్టుకుపోతూ ఉంటుంది కానీ న్యూ లుక్ దాక్ and uh, try to find it. What am I? I ego-evity. Neno neno jokam yekti nanupunkhmano. What is this person? Anu uh, nilo nubo, you try to investigate. I ego disappears. Why it disappears? Because it, it is not an entity, it is not a reality. Shadow on the hand. Shadow, akala godamaru shadow on the hand. A shadow kushubhai paddhaan. భయపడే అటు కేసు ఇంకా తరగా చెప్పరు పిల్లలు ఉన్నారంటే అటు తిరగదు అంటే అటు తిరగడంటే ఇటే తిరిగి దుప్పటి గొప్ప కూర్చుంటారు ఎందుకంటే అది అది భూతం గనక దేవం గనక సపోజ్ కొంచెం ధైర్యం చేసి పోతే పోయిన దిక్కుపాలన్న ప్రాణం దీన్ని సంగతి ఏమిటో తెలుసుకుందామని ఆ దుప్పటి అవకాలు పారేసి దానికేసి అడిగి వేసా కళ్ళు ఒక్క నిమిషి చూశారనుకోండి ఒక్క క్షణం అప్పుడు ఆ దెయ్యం ఉండదు దేవేమవుతుంది పాలిపోతుంది పాలిపోవడం అంటే అయిపోతుంది ఎందుకు లేకుండా అయిపోయింది ఒరిజినల్ గా కూడా లేదక్కడ మిక్స్ అంటే మరి అలాగే ఉంటుంది అసలు లేదక్కడ ఉందని మీరు అనుకున్నారంటే ఉందని మీరు అనుకుని అలా అనుకుంటూనే ఉంటే లేని కూడా ఒక రకమైన బలం వచ్చి మిమ్మల్ని హింస పెట్టే శక్తి దానికి వచ్చేస్తుంది మీ నుంచే వస్తుంది ఆ శక్తి ఎప్పుడైతే మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేశారో అది లేకుండా పోతుంది ఎందుకంటే స్వతహేగా ఉన్నది కాదు అది కూడా ఇదే యూ ట్రై టు ఫైండ్ ఇట్ ఈ విల్ నాట్ ఫైండ్ ఇట్ ఇట్ విల్ నాట్ బిదే అండ్ దెన్ దర్ ఈస్ మై సఫరింగ్ అని చెప్పేవారు ఆయన అని చెప్తే వీళ్ళు ఎరుకలకి వచ్చి మళ్ళీ ఇటుకి అటుకిట్టు మళ్లీ వెళ్ళి ఆయన దగ్గరికి కాబట్టి మా పునర్జన్మ మాట ఏంటండి అని అడిగేదా అనో అయితే పునర్జన్మ మాటన లేకపోతే ఆ బుద్ధుడు బోధిసత్తుడు అయ్యాడు కదా బోధిసత్తుడు ఇంకా జాతకం అయింది కదా ఇదేమైంది కదా అదే అడిగేవారు ఆయన ఏదో మళ్ళీ సూపర్ ఫిషియల్ ఆన్సర్ చెప్పేవారు ఏం చెప్తారు అంతకంటే వీడు వివేకవంతుడైతే ఇంకోసారి బోధిస్తారు కానీ వివేకం లేనివాడికి ఏం పోషిస్తారు సో అలాగే చెప్తా ఉంది ఇవ్వండి కొంతమందికి చికాకు అనిపించేవి ఆయన నమస్కర్ష ఇప్పుడంటే పుస్తకాల కింద వేస్తే అందరం శక్తిశ్రద్దలతో చదువుతున్నాం ఆ కాలం వచ్చేసింది కనుక ఆ రోజుల్లో ఆయన చెప్పేప్పుడు ఈ శక్తి శ్రద్ధలు ఉండేవి కావు ఎందుకు ఆయన జరిగింది కదా ఆయన ఏదో నేను హృషికేశాబు పండితుడిని కలిశా మంచి పండితుడు ఆయన దయాశాస్త్రం అంతా బాగా చదువుకున్నాను ఆయన నన్ను అడిగాడు ఏమంటే ఏం పాఠం చెప్తున్నారని అడిగాడు హృషికేశ్వే పాఠం లేదా చెప్తుంటారు సద్దర్శనం పాఠం చెప్తున్నాను అన్నాడు సందర్శనం సంస్కృత పుస్తకం అదే అంటే ఆయన అన్నారు సంప్రదాయంలో లేని ఇలాంటి అనవసర పుస్తకాలు మనకి ఎందుకండి అన్నది అంటే నేనన్నాను ఏంటంటే సంప్రదాయంలో ఉండడం ఏంటండి సంప్రదాయంలో లేకపోవడం ఏంటండి అవునండి మన సంప్రదాయం అంటే మత్స్సూపన సరస్వృతి తర్వాత ఏమో భాష్యం దాని మీద టీకా తర్వాత ఆనందగిరి టీకా సో ఇవే సంప్రదాయం కానీ ఈ సద్దర్శనాలు ఇవన్నీ సంప్రదాయం కాదు కదా అంటే నేనున్నాను ఏమన్నా ఆత్మజ్ఞానం కావాలా సంప్రదాయం సంప్రదాయం అంటే మీరు ఏమిటంటారు సంప్రదాయం ఆర్థడాక్సీకి సంప్రదాయమని పేరు పెట్టారు కాబట్టి సో అలా అలాగే ఉండిపోయారంటే ఆయన యొక్క బోధలో ఉండే స్థలాన్ని ఏం తెలుసుకున్నారు హీమా ఇప్పుడు ఆయన కోయి చాలా కాబట్టి టైం ఏం చేస్తుందంటే ఇటు డ్రీమ్స్ ఆర్అ అరౌండ్ ఎప్పుడో తర్శనం ఒక చుట్టూ ఒక ఆరా నిర్మాణం అవుతుంది అది డైఫికేషన్ అని దానికి దేవతాభావాన్ని ఆపాదిస్తారు అపాదించే ఒక కల్ట్ కింద తయారు చేసి ఆయన్ని పూజించడం అది చేస్తారు ఐ నాట్ సేమ్ లెటర్ మన అశ్రమ లైక్ దాట్ బట్ పీపుల్ ఆర్ లైక్ దాట్ కాబట్టి ఎనీవే సో ఆత్మస్వరూపాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో దేహం ఆవిశతి జీవ వీడి దేహం ఆవిశతి వీడి సోర్స్ లో ఉన్నప్పుడు దేహమూ లేదు దేహాత్మభావము లేదు డార్క్ రూమ్ లో వస్తువులు ఉన్నట్టు ఉన్నట్టుగా ఏమీ కాదు డా తెరిచినట్టుగా మనస్సు తెలుసుకోగానే మనస్సు తెరిచుకోగానే మనస్సులో దేహ సంస్కారం ఉంది ఆ దేహ సంస్కారం ఉద్బుద్ధమవుతుంది ఇట్ కమ్స్ ఆప్ అప్పుడు వీడు దాంతో మమేకమవుతాడు ఇదే నేను అని దేహాన్ని బట్టి ఒక వ్యక్తిత్వాన్ని వీడు డిఫైన్ చేసి పెట్టుకుంటాను అదే సత్యమైనటువంటి దృఢ భావనలో కూడా ఉంటాడు చూడండి మీరు ఆలోచించండి ఇప్పుడు నేను ఒక దృష్టాంతం చెప్తాను ఒక ఇంటి యజమాను ఉన్నాడు కొంచెం మొండి పట్టుదలగలవాడు తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు రాతాం అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఆవేశంగా వాదిస్తున్నప్పుడు ఎదురు పడి వాడికి ఏం చెప్పరు ఎందుకంటే వాడు వెళ్ళాం ఊరుకుంటారు మీ నాన్నని ఆ కోపం ఏదో ఏం అతాడు కానీ తల్లి సలహా చేస్తుంది వాళ్ళు ఊరుకుంటారు ఆ తర్వాత ఆ వేడి చల్లారిపోయిన తర్వాత అతను కామ్గా ఉన్నప్పుడు ఏదో భోజనం చేస్తున్నప్పుడో కాశీ తాగుతున్నప్పుడో చూడండి మీరు అనుకున్నట్టు అలా కాదు అని చెప్పి ఎన్నో నేను అలా అనుకున్నాను ఏది అంటావా అప్పుడు చెప్తే వాడు అర్థం చేసుకుంటారు ఆ ఆవేశంలో ఉండగా వాడు అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జీవావేశంలో ఉంటారు నేనే జీవు అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఇలాంటి ఆవేశంలో ఉంటారు అహం తెలంగాణ అనే ఆవేశంలో ఉంటాం ఒక అమ్మగారు తెలంగాణ తెలంగాణ నాయకురాల అది అంటున్న తెలంగాణ జాతి తెలుగు జాతి ఈ జాతి ఆ జాతి ఒకటి కాదని చేపల స్టేట్మెంట్ వాళ్ళకి చాలా ఆవేశంగా ఇచ్చేసుకుంటారు సో ఒక జాతి తెలంగాణ ఇజ్ జాతిని అరే భారతీయులంతా కూడా జాతిని అనుకోవాల్సింది పోయి తెలంగాణ జాతి ఏంటండి మళ్ళీ తెలంగాణ ఓ జాతి ఆంధ్ర ఇంకో జాతి పంజాబ్ ఇంకో జాతి సర్కార్ ఓ జాతి రాయలసీమ జాతి వేరని వాళ్ళెవరంటున్నారు రాయలసీమ జాతి వేరేట పైగా దానికో మహా విద్వాంసుడు వాళ్ళకి సపోర్ట్ ఈ రాయలసీమ జాతి ఏం చెప్తారు ఇలాగంటే ఆవేశంలో ఉంటారు ఆ ఆవేశంలో ఉన్నప్పుడు వాడిని చెప్పి వాళ్ళు వాడు ఆవేశం తగ్గ ఎలక్షన్లో ఓడిపోయి ఆవేశం తగ్గినప్పుడు ఏమన్నా అర్థం చేసుకుంటాడు కానీ లేదా అర్థం చేసుకుంటాడు సో దేహం ఆవిష్య జీవ సహా యహ ఆ జీవుడ నువ్వు వెదనుకుంటున్నావో సదాక్ష్య ఏ మూలం నుంచి జీవభావం వచ్చిందో సదాక్ష్య ఆ మూలానికి పేరు సత్తని పేరు ఏష యహ అన్నదానికి వ్యాఖ్యానం అది అంటే ఉక్త చెప్పబడినది ఇంతకు ముందు చెప్పబడినది ప్రకృతంలో ఉన్నది అందాము అణిమా అణుభావ ఎగ్జిస్టెన్స్ విచ్ వెరీ సెటిల్ అను అనుభవ సో ఈ అణు అనే పదాన్ని ఆత్మస్వరూపాన్ని చెప్పటానికి వర్ణిస్తారు అణు అంటే అత్యంత సూక్ష్మము వ్యాపకము అని అర్థం సో యశోనురాత్మ వేదిత్య అని పఠోపనిషత్తులో యశ ఆత్మ అణుహ అత్యంత సూక్ష్మమైనది నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి నిజానికి అది ఎంత సూక్ష్మము అంటే తెలుసుకునేవాడి యొక్క మూలంలో అదే ఉంది అంత సూక్ష్మంగా ఉంటుంది నేను తెలుసుకునేవాడను అని నేను అనుకుంటున్నంతసేపు నా ఎదురకుండా ఉండదు అది తెలియబడేదిగా ఉండదు నేను తెలుసుకునేవాడను అనే భావనని డ్రాప్ చేసేసి ఈ రిజాల్వ్ ఉండట తెలివి అది మీరవుతారు అంత సూక్ష్మంగా ఉంటుంది సో అటువంటి అనుభావం ఏదైతే కలదో అదే జగత్తునకు మూలం సో జగత్తు అత్యంత సూక్ష్మమైనటువంటి తత్వం నుంచి పుడుతుంది గ్రోస్ నుంచి ఏది పుట్టిందండి గ్రోస్ ఈజ్ ది అల్టిమేట్ గ్రోస్ అంటే ఇట్ కమ్స్ ఇప్పుడు మీకు ఈ న్యూక్లియర్ డికే అని ఉంటుంది అంటే యురేనింగ్ ఉంటుంది అది డికే అవుతుంది అలా అలా వచ్చే ఆఖరికి లెడ్ అవుతుంది లెడ్ ఈజ్ ది గ్రోసెస్ ఇంకా లెడ్ వచ్చిన తర్వాత ఇంకా పరగహం లెడ్ ఈస్ ది లాస్ట్ పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ చైన్ కాబట్టి ఈ జగత్ ఈ నామరూపాలు అలాంటిది ది ఆర్ ది గ్రోసస్ ఇవి వచ్చాయంటే లెడ్ బాగా హెవీగా ఉంది పట్టుకుంటే గట్టిగా ఉంది కదా అని మూలం అవదు దేనికి దట్ ఈస్ ది లాస్ట్ ది ఎండ్ ఆఫ్ ది సైకిల్ ఉంటుంది అది దాని మూలంలో ఉండి ఇది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి జగతో మూలం జరత్తుకు మూలంలో ఉండేటువంటి సూక్ష్మతత్వము అది ఏ సత్తు అందము ఐతదాత్మ్యం ఏతత్సదాత్మాతదాత్మ తావ ఐతదాత్మ్యం అది ఇప్పుడు ఏతదాత్మ యొక్క భావము భావార్థంలో ఐతదాత్మ్యం అని వస్తుంది ఆ మాకు పక్కన ఎ ప్రచయం అభివృద్ధి వస్తాయి ఏతదాత్మ అంటే జగత్ ఇదం సర్వం ఈ జగత్ అంతా కూడా ఐతడాత్మ్యం ఏతదాత్మగా కల దాని యొక్క భావము అంటే అర్థం ఏంటంటే ఏతత్ ఆత్మ ఏతదాత్మ సమాసం అది ఏతత్ ఆత్మ యస్ ఎర్వస్య సకల జగత్తునకు ఏతత్ సభాక్ష్యం ఏతత్ సత్ ఈ సదా ఈ సత్ ఏతత్సత్ ఈ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ ఏదైతే కలదో అది ఆత్మ అంటే అది స్వరూపము ఇంకా ముందు చెప్తారు ఆత్మశబ్దానికి అర్థం సో ఆ అర్థంలో ఆ సమాసం చేస్తే బహుభీ సమాసం ఏతత్ ఆత్మాత్మ తావదాత్మ్యం సో ఐతదాత్మ్యం ఇదం సర్వం అన్నదానికి అర్థం చెప్తున్నారు ఏ ఆత్మనా ఆత్మవత్వమిదం జగత్ ఏమంటే ఇదం జగత్ సర్వం ఇంకా ఆత్మందంటారా లేదంటారా జగత్తు కనుక ఆత్మ మీద ఒకటి స్వరూపం అనేది ఒకటి ఉందంటారా లేదంటారా ఉంది ఆ స్వరూపం ఒకటనుకుంటున్నారా అనేకం అనుకుంటున్నారా ఒకటే అనేకం కాదు ఏమిటా ఒకటి అంటే సత్ కాబట్టి సత్త పేరు ఒక సత్త అనేది ఇస్తే నేమ్ వివన్ నేమ్ రియాలిటీకి మనం పెట్టుకున్న పేరు దేవుడికి పేరంటే దేవుడికి పేరుండదు పేరు లేని దేవుడికి ఓ పేరు పెట్టుకుంటాం పేరు ఎందుకు లేదు రూపం లేదు కనుక రూపంలోని దేవుడికి ఓ రూపాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆ రూపానికి తగ్గ పేరు పెట్టుకుంటాం నేను నిన్న చెప్పాను ఆ అనేక నామదేవాలన్న ఒక బ్యానర్ ఇవాళ మళ్ళీ కనపడి అదే బ్యానర్ ఇంకా వెంటనే తన్ను రైతం తీసి రాసి మీకు అనుకున్నాను కానీ ఆటోవాడు ముందుకు తీసుకొచ్చేశాడు వాడిని ఆత్మను ఎందుకు లేదని ఊరుకున్నాను ఆ బ్యానర్ ఏంటంటే శ్రీ గణేశాయి దత్తాత్రేయ ఆ పంచముఖి హనుమాన్ సంజీవిని ఆలయము ప్రతిష్టంశ ఇది దాని ఇంకా ఒకటో రెండో నేను డ్రాప్ చేశాను గుర్తురాక అతనికి మోస్ట్ అర్థం గుర్తుపెట్టుకున్నా ఆ కొద్ది చూసి చెప్పాను ఏమిటి మీకు ఇప్పుడు ఈ ఆలయం గురించి మీకేమర్థమైంది క్యా బాత్ వాటికి మీన్స్ బై దా వాడి అభిప్రాయం ఏమిటి అక్కడ అభిప్రాయం ఇవన్నీ వేరువేరు దేవతలు వేరువేరు స్ట్రైన్స్ అనా లేక ఒకే దేవత యొక్క విడిసిన నామరూపాలనా ఏంటి వాట్ ఈస్ స్ట్రైన్ టు కన్వే సలై హీ ఈజ్ నాట్ కన్వేయింగ్ ఎనీథింగ్ బుద్ధి ఏం కన్వే చేస్తాడు హీఈ్ నాట్ కన్వేయింగ్ ఎనీథింగ్ హీఈస్ పారాసింగ్ ఈజ్ నాట్ కన్వేయింగ్ ఎనీథింగ్ సంజీవిని కొత్తగా పట్టుకొచ్చాడే ఇప్పుడు ఇంత దాకా వినలేదు సంజీవిని అనే మాట విధానాలలో ఇంకా నాలెడ్జ్ బికమ్స్ పాపులర్ సంజీవిని సో ఇప్పుడు నవముఖి రుద్రాక్ష పాపులరైజ్ చేస్తున్నాడు ఒక ఆయన నవముఖి పంచముఖ అయిపోయింది షణ్ముఖ అయిపోయింది త్రిముఖ అయిపోయింది అన్ని ఆరుముఖాలు ఇవన్నీ అయిపోయాయి వీళ్ళు నవముఖంలో పడింది నవముఖం అంటే దానికి నవే ఉండవండి వీళ్ళు కట్టిపుచ్చి కోసి పెడతారండి నవ నేను ఎదుగుతున్నాడు కానీ చెప్తున్నాను నేను చూశాను కాబట్టి చెప్తున్నా సో తొమ్మిది ఎక్కడికి వస్తాయండి ఏవో ఏవో దానికి ఇప్పుడు ఇప్పుడు మారేడు చెప్తుంది ఎన్ని న్యూస్ ఉంటాయి దానికి మూడు ఉంటాయి అకేషనల్ ఒకటి జారిపోయో లేకపోతే ఒక అబినార్మల్ ఆ పోలి అబినార్మల్ వచ్చి టూ కూడా ఉండొచ్చు ఎప్పుడైనా ఒకటి నాలుగు ఉండొచ్చు ఏదైనా ఒకటి నాలుగు ఆకులున్న ఉంటే చూడడానికి బాగుంటుంది దాన్ని మీరు భద్రం కూడా చేసుకోవచ్చు సో ఇట్ ఈస్ ఏ గ్లోరియస్ ది నేచర్ దాంట్లో నా గొప్ప ఉంది మీ ఉంది ఉన్న సప్తపర్ణము ఒక వృక్షం ఉన్నది ఏడాకులు అరిటి చెట్టు సప్తపర్ణాన్ని కాళిదాసంటాను దానికి మేము చిన్నప్పుడు సప్తపర్ణ త్లచ సప్తబర్ణ ఏడాకుల చెట్టు యొక్క త్వచరడు అంత ఇలా వెయ్యి వాళ్ళం సప్తపర్ణప్ సమాసాలు ఇలాంటి వాళ్ళు మా గురువు గారు చెప్పారు అలా సప్తబర్ల ఏడాకులు అరటి జట్టు నాలుగు సంవత్సరాలు ఎప్పుడో కాళ్యాలు జరిగినప్పుడు ఒకసారి అడిగాను ఏదండి అరటి జట్టు గురువు అని అడిగాడు అప్పటిదాకా అరగాలి అడిగి చెప్పింది అక్కడ అరగాళ్ళని కూడా అనిపించింది కాదు అంటే ఎవరు ఏసేరా వాళ్ళ అరటి జట్టు ఏడాకులు ఎక్కడ ఉంటాయి ఇలాంటి అరిజీతో ఏదో ఉండి ఆ కాళిగాసు వాతావరణం చూసి ఉంటాడు అని అందరూ అక్కడితో మర్చిపోయారు మధురడు వేలపాఠశ పట్టుకెళ్ళారు అక్కడ ఈ సప్తపదే కనపడింది ఏడాకులు అరుణి చెట్టు నెక్స్ట్ సిమెట్ రేపు అది పరమేశ్వరుని యొక్క గ్లోరీ లేల దాన్ని తీసుకొచ్చేసి మార్కెట్ చేసేసి ఇది పట్టుకుంటే నువ్వు ఇంట్లో పెట్టుకుంటే నీకు లక్షలు ఇలా మొదలు పెడితే ఏమన్నా అర్థం సో ఎనీలే సో వద కనుక సో సదాక్షేణ ఆత్మ ఆత్మవత్ సర్వజం జరదు కాబట్టి ఆత్మ ఒక్కటే సబ్జెక్ట్ నేను రియాలిటీ ఇది నేను సత్యక్ సదాక్షేణ ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అది నీవే అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆత్మ అంటే మనం ఏమనుకుంటాం నా ఆత్మ ఆత్మ మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హీ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఇలా అనుకుంటాం there is only one self -love -love -love -love -love. there is only one self which is the self of all aitad atma idam sarvam vale sarvam ki ida atmam tonte maniki inna atmalu akkinda ostayi kabatti there is only self of all aithe maniki yer yer selful annatuga yer yer atmalu annatuga emukante just i tell you the truth misled by the, the, the diversity of names and forms misleads us isn't it ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతంలో ఆ డైవర్సిటీ అది మిస్లీడింగ్ డైవర్సిటీ దట్ ఈస్ ది ప్రాబ్లం ఇట్ మిస్లీడ్స్ పీపుల్ దట్స్ వై ఐ ఆర్కింగ్ ఎగ్నస్టేట్ లేకపోతే అంటే ఒక రకమైన ఆ ఫీలింగ్ వల్ల చెప్తున్నాను అనమాట అదే మిస్లీడ్ అవుతున్నారు పీపుల్ అనే ఫీలింగ్ అన్నాడు పీపుల్ మిస్లీడ్ అయితే ఒక ఆయన ఉన్నారో పీపుల్ లేదు అట్లాంటిక్ లో దూకితే దూకి నాకేం పోయింది అలా అనుకునే పరిస్థితిలో నేను అలా అనుండేవన్నమాట కానీ పీపుల్ ఆర్ అవర్ పీపుల్ దే ఆర్ ఆర్ ఒక రకంగా ఆత్మయే ఎన్ని రూపాలుగా ఉన్నది అనే ఆ ప్రేమ నుండి ఆ కమిట్మెంట్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అది ఉన్న బట్టి నేను ఇలా అంటున్నా లేకపోతే ఎందుకంటే ఏదో బ్యానర్ ఉంటే దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన దాన్ని మనకి వెళ్తే ఇంతకీ ఐఎం నాట్ క్రిటిసైజింగ్ ఎ పర్టికులర్ బ్యానర్ ఐఎమ్ సెయింగ్ మిస్టెయింగ్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇట్ హాస్ బిటమ్ మిస్లీడింగ్ దట్ ఈస్ ది ప్రాబ్లమ్ అలా మిస్లీడింగ్ అవ్వకున్నా ఈవేళ నేను బృహదారంకం చూస్తున్నా బృహదారంకంలో దేవత ఈ ఆ దేవత ఆ దేవత అని ఒక ప్రశ్న వికల్పం మీద ప్రశ్న వస్తుంది అప్పుడు శంకరులు అంటారు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తాం ఈ దేవతలు ఉన్నారని నీకెక్క ఎవరు చెప్పారు దోని వన్ దేవత ప్రాణ ప్రాణ దేవత ప్రాణ అంటే హిరంగ్య అర్థం ప్రాణశబ్దానికి హిరంగ్య గర్భ సర్వ జగజ్జాతకమైనటువంటి ద యూనివర్సల్ పవర్ నేను అంటూ ఉంటానే యూనివర్సల్ పవర్ దాస్మిక్ పవర్ దట్ ఈస్ ప్రాణ దట్ ఈజ్ ఓనీ దేవత అంటే మరి వాడబోటి చంద్ర సూర్య అంటే హస్తే యథ అని దృష్టాంతం ఇచ్చాను నేను దాన్ని తెలుగులో చాలా జాగ్రత్తగా విస్తారంగా రాశాను ఎందుకంటే దృష్టాంతం స్పష్టంగా తెలియదు శంకర్ ఒక్క మాట ఇస్తారు ఇప్పుడు చెయ్యి వేరే వేరే ఇంటికి నాది సపోజ్ ఓ చెయ్యి అని పిలిచారనుకోండి పిలిస్తా చెయ్యి పలుకుతుందా పలకలు నేను పలుకుతానా నేను పలకనా ఎందుకంటే నేను చెయ్యంటే నేను నేనంటే చెయ్యి అనేటువంటి పరిచ్ఛిన్నమైన అభిమానము నాకు లేదు అందుకోసం ఓ చెయ్యి అని పిలిస్తే నేను పలకను చెయ్యి అలాగూ పలకదు నేను పోనీ ఓ చెయ్యి అని పిలిస్తే చెయ్యి పలకచ్చు కదా అంటే చెయ్యి జడవండదు అదేం పలుకుతుంది యువను జానాతి దాన్ని నేను పలకచ్చు కదా అంటే నేనే చెయ్యిని అనే అభిమానం నాకుంటే నేను పలుకుతాను చర్య నేను గురివాడము అభిమానం నాకుందనుకోండి ఎవరైనా చర్యలు కూడా అని పిలిచేడు అనుకోండి ఎవరైనా తిరిగి ఎవడరా ఇలా మాట్లాడుతావు దగ్గలాడతా కూడా అభిమానం ఉండాలి కదండి నేను చెయ్యినే అనే అభిమానం నాకు లేదు ఎందుకు లేదు నేను చెయ్యిన అభిమానం ఎందుకు లేదు నాకు తెలియదు నాకు చెయ్యిందిగా చెయ్యి ఉందండి చెయ్యి ఈజ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఐ దేర్ ఫర్ ఐ డినాట్ ఐడెంటిఫై విత్ పార్ట్ ఐ డినాట్ ఐడెంటిఫై విత్ ఎ పార్ట్ సిమిలర్లీ ప్రాణ ఇట్ డజంట్ ఐడెంటిఫై విత్ ఇండివిజువల్ లివ్స్ అంటే చంద్రదేవత సూర్య దేవత అలాంటి ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఉండదు ఉండదు ఒకే ఐడెంటిఫికేషన్ అదేంటంటే విరాట్ కాకపోతే కాస్మిక్ పవర్ కాస్మిక్ దర్శనం హిరణ్య గర్భ అని ప్రసంగం ఆ ప్రసంగంలో ఉన్న దేవత ఒక్కటే దేవత ప్రాణ కాబట్టి దాని మీద అనేక కొటేషన్ సర్వా దేవత ఏషియేవా అన్ని దేవతలు ఈ ప్రాణమే అంటే ఇంకొటేషన్ ప్రధానంలో ఇంకో నుంచి ఇలా ఇలా ఇలా ఇలా ఉంటుంది ప్రసంగం ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్లో ఈ దోమను చూసే పడినా అది అది చదివి దానితోటి కుస్టీ పట్టి పెట్టి అది పరిష్కారం చేసి దాంతో గంట కాలక్షేపం చేసి బయటకు వస్తాయి ఈ ధ్యానం చూస్తా చూస్తే ఈ చూడండి ఏ ఎండ కాదు ఆ పడితే ఏ సమస్య లేదు అది సమస్య ఆ ఇబ్బంది అనేబుల్ టు హ్యాండిల్ కాంట్రడిక్షన్స్ టు హ్యాండిల్ కాంట్రడిక్షన్స్ సో ఏ ఎండ కాదు గొడుగు పట్టి వాడికి ఇబ్బంది ఉంది కర్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానం దగ్గరికి వెళ్ళి ఈ డబ్ల్యూ ఆ డబ్ల్యూ జీ అది కాదు ఇష్యూ సో అంచేట ఆ కాంట్రడిక్షన్స్ ని చూసేప్పటికీ Uh, so the voice comes out. That is like that. In the self-level level, the diversity of names and forms, highly misleading. Minds and bodies, they are different. If you say minds and bodies are different, so we will have multiple selves to imagine. If there is a little soul, we will have a little soul. If there is a soul, we will have a little soul, we will have a little soul. It is a little soul. We will have a little soul. సో జన్యు కదంబంబులా ఏదో అంటాడు ఆయన సో ప్రాణుల సమూహములు ఉన్నప్పుడు దేహాలు అనేకం ఉన్నాయి మైతిపలు ఉన్నాయి అంతఃకరణాలు మైతిపలు ఉన్నాయి వీటన్నింటిలో ప్రకాశించే చైతన్యం ఒక్కటే కాబట్టి దేట్ ఫర్ ఏమిటంటే తత్వమసి తత్వమసి అంటే యు ఆర్ యూనివర్సల్ తత్వమసి తంటే యూనివర్సల్ సో వం నిన్ను ఉద్దేశించి చెప్తున్నారండి తత్వమసిలో యు ఆర్ ఇట్ ఈ సంథింగ్ టోల్డ్ అబౌట్ యూ టు యూ బ్రహ్మ గురించి ఏం చెప్పట్లేదు బ్రహ్మ గురించి ఎలా చెప్తారంటే బ్రహ్మ ఏంటో మీకు చెప్పడానికి బ్రహ్మ గురించి చెప్పడానికి ఇక్కడ విధేయము తట్ దేశముత్వం అది ముందు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి యు యూనివర్సల్ హౌ డు నో దట్ ఐఎం యూనివర్సల్ అంటే ఐఎం పర్టికులర్ అని అని కల్పన అది కల్పన అది సత్యం కాదు ఆ కల్పన నుంచి నీవు బయటపడాల్సి ఉంటుంది ఐఎం బి పర్టికులర్ అంది పర్టికులర్ అంటే ఏంటి ఐఎమ్ మేల్ ఐఎమ్ ఫిమేల్ ఐఎమ్ ఇండియన్ ఆయన తెలంగాణ ఐం పంజాబీ ఆమ్ మద్రాసి ఆయన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఐఎమ్ హస్బెండ్ ఐమ్ ఫాదర్ పర్టికులర్స్ ఆల్ ఇమాజిన్స్ ఆల్ ఇమాజినేషన్స్ ఎక్కడా సత్యం లేదు వీటిలో ఆయా పర్టికులర్ అనేటువంటి భ్రాంతిని పడకుండా ఉంటే ఐఎమ్ యూనివర్సల్ అనేటువంటి సత్యం ఎందుకు వస్తుంది ఈ భ్రాంతి పడుతూ ఉంటే ఆ సత్యం అలా కప్పుబడి ఉంటుంది కాబట్టి సో సత్వమశి శ్వేతకేతో అందము నాన్యోస్తి ఆత్మ సంసారి అండి నా ఆత్మ యూనివర్సల్ ఆత్మ అదే నేనైతే తత్పనసి అంటే సత్తే ఆత్మ నేనైతే మరి ఈ సంసారి ఎవడు ఈ సంసారం అనేవాడు అక్కడు సంసారి అంటే ఎవడండి అహం సుఖీ అహం దుఃఖీ అనేవాడు నేను నేను చచ్చిపోతాను అనేవాడు ఇక్కడ పుట్టి ఇక్కడ ఇంకో జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చాడు కర్మల్ని పట్టుకుని వచ్చాడు ఈ కర్మలను పట్టుకుని ఇంకో జన్మలోకి వెళ్తాడు వీరికి సంసారి అనిపారు మరి ఈ సంసార ఉన్నదంతా సత్తే అంటే మరి ఈ సంసార మాట ఏంటి అంటే సంసారం లేదు ఒకరు గలవా నువ్వు నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు నాణ్యవస్థ నాణ్యవస్థ సంసారి ఉన్నది ఆత్మే ఈ సత్తే దీనికంటే భిన్నంగా సంసార లేదు అసలు సంసారం లేకపోవడం ఈ ధర్మశాస్త్రాలు ఎవరి కోసం చెప్పాడంటే ఈ డోంట్ కల్ మీ ఆల్బెస్ట్ సంసార అనేవాళ్ళు లేదు అసలు మేము యాక్సెప్ట్ చేయం అసలు సంసార హౌదన్యుడు శృతి కొట్ చేస్తున్నారు నాణ్యదటోస్ అది గృహదారం యొక్క శృతి చాలా గొప్ప శృతి అది శంకర్ చాలా ఇష్టం అక్కడ కాంటెక్స్ ఎలా ఉందంటే ఈ ఎంటిటీ ఉన్నది దేహేంద్రియ సంఘాతం ఉన్నది ఇక్కడ ఒక చూచువాడు ఉన్నాడా లేడా ద్రష్ ట్రూ అంటే చూచే ఎంటిటీ నపంసకలింగం ద్రష్టు ద్రష్ట అంటే ద్రష్ సో చూచే ఎంటిటీ ఒకటి చూచేవాడు కొని అండి పెళ్లి దానికి పెద్ద సమస్య కాదు చూచేవాడు ఎక్కడ ఉన్నాడు అలాడా ఉన్నాడండి బాబు లేకపోయినట్టు లేకపోతే ఇది సంస్కృత భారతి ఎలా తెలిసింది చూసేవాడు ఉండగట్టే కదా తెలిసింది తొడబడి ఇది ఈ చూచేవాడు ఎవరు ఈ చూసేవాడు బ్రహ్మయా సంసారయా అనే ప్రశ్న అంటే ఈ చూచేవాడు అంటే ఇప్పుడు బ్రహ్మ సంసారం ఇద్దరుంటే ఈ చూచేవాడు ఎవడు ఈ కిరీటం ఎవరిని తిని పెట్టాలి అని వికల్పం వస్తుంది ఆయన అంటారు సూటంటుంది నాస్తి ఈ చూచేవాడు కదా నీకు ఈ బ్రహ్మ కంటే భిన్నంగా చూచేవాడు మరొకడు లేడు ఎందుకంటే ద్వైతులు ఎలా చెప్తారంటే ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయి అంటారు ఒకటి అంతరాత్మ ఇంకొకటి జీవాత్మ అని అంతేకా జీవాత్మ అనే పదం మేము వాడాం జీవహా మీ సార్లు చూసారు మీరు ఎక్కడైనా జీవహా నస్తుందా జీవాత్మ నస్తుందా జీవహాని వస్తుంది జీవుడని అంటా ఉంటే అన్నప్పుడు కూడా వెంటనే దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం రాణధారణ అని అంతేగాని పర్పభోక్త ఒక ఇంటిటీ అని కాదు సూత్రాన్ని పోని ఇంకా దుష్యతి దుర్జన హాయికి న్యాయనా జీవ అంటే రెండు విద్యులను ఏదో మొత్తానికి ముక్కుతో మూడివిటో అంగీకరించడమే దానిని దాన్ని అంగీకరించే బుద్ధి కాదు ఎందుకంటే జీవనే ఒక ఇంకిటీని వేరే నువ్వు అంగీకరించామంటే నీకు వేదంటే అర్థమైనట్టు నాణ్యతతో ద్రష్ శంకరంలో ఎలా ఉంటారంటే చాలా పకడ్బుద్దిగా ఉంటుంది మీరు పొరపాటు ఆయన పొరపాటు చేయని మరి కాబట్టి ఈ ఇక్కడ ఈ బ్రహ్మ కంటే ఆత్మ కంటే ఛిన్నంగా మరి ఒక లేదు మరి వినివాడు లేడు నాణ్యతతోస్తే శ్రోతృ కాబట్ ద్రష్ట బ్రహ్మయే శ్రోతా బ్రహ్మయే మరి ఇంకా నేనెవరండి నేనెవరన్నా తెలుసుకో కాదండి నేనెవరో నాకు తెలుసు తెలియదు నీకు నేనెవరో తెలుసుకో నేను సంసారని నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావు మరి అయితే సంసార ఎవరు నేనన్నావుగా ఇంతవరకు ఇంతవరకు నేనంటావు ఇప్పుడు నేనెవరో తెలుసుకో అంటే నేను బ్రహ్మ అయితే మరి సంసారో సంసారే సంసారి మరి సంసార అనుభవంలో అనుభవం చాలా వస్తాయి పావ అనుభవానికి వస్తుంది రజ్జీయంలో అందుకే మహాభాగ్యం నీకు అధ్యయనం అంటే కావాల్సిన అనుభవాలు కాబట్టి ఇక్కడ ఎందుకు చూసేది వెర్ ఇస్ సీయింగ్ దర్ ఈస్ బ్రహ్మన్ దెర్ ఈజ్ లిజనింగ్ యూ వన్ కాల్ లిజన్ సియర్ యు కాల్ ది వన్ హూ సీస్ ఈస్ బ్రహ్మన్ ది వన్ హు యర్ సీఈ బ్రహ్మన్ అది చూసివాడు నువ్వు వినివడు బ్రహ్మ అయితే మరి సంసార ఎవడవు వెర్ ఇస్ నో సంసారి సంసారం మరి సంసారం లేకపోతే పునర్జన్మ పునర్జన్మ గురించి నీకు చెప్పావా పునర్జన్మ గురించి పాఠం చెప్పామా నువ్వు పునర్జన్మ వ్యవస్థ చేయమంటే ఒక లెవెల్ తక్కువలో పునర్జన్మ వ్యవస్థ చేయమంటే సరే తుష్యత్ ఉద్యమ చేసేమే గాని నీ కోసం నిన్ను సంతోషపెట్టడం కోసం వ్యవస్థ చేసేమే గాని నీకు స్వతహాగా పునర్జన్మ ఉందని కాదు పా సంస్థ పునర్జన్మ ఉండనివ్వండి అలాగే దానికి ఏం చెప్పలేదు ఏ నచాత్మనా ఆత్మవత్సర్వమిదం జగతే తదేవ సదాఖ్యం కారణం సత్యం పరమాథ సతే ఇదం జగత్ సర్వం ఈ జగత్తంతా కూడా ఏమ ఆత్మనా ఆత్మవత్ ఏ స్వరూపముకే స్వరూపము గలదిగా ఉన్నదో తదేవ సదాఖ్యం కారణం సత్యం తత్స్యం అని అంటున్నారు తత్స్యం ఈ జగత్తుకంతకీ స్వరూపభూతమై ఉన్న అది ఏ చైతన్యము చిట్ సత్ సచిత్ ఏది గలదో అది ఏ సత్ అనబడే జగత్కారణము అది ఏ సత్యము సత్యము అంటే వాస్తవముగా ఉన్నదేదో